నమస్కారం అండి ఎథిక్స్ ఇన్ అడ్మినిస్టేషన్ అనేటువంటి టాపిక్ నాకు ఇవ్వబడింది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ యొక్క స్లైడ్స్ ఇంగ్లీష్ లో ఉంటాయి నేను ఇంగ్లీషు తెలుగు కంబైన్ చేస్తాను ఆ విషయం ఇందాకే నేను చెకప్ చేసే తెలుగులో మాట్లాడితే ఎవరికి అభ్యంతరం లేదు కదా అనేటువంటి విషయాలు అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు ఒక సింబల్ ప్రశ్న గుర్తు మనకేం కన్వే చేస్తుంది వెన్ యూ ఆర్ కన్ఫాంటెడ్ విత్ ఎ ఫిగర్ ఇట్ కన్వే సమ్థింగ్ అండ్ యూ రెస్పాండ్ అండ్ రియాక్ట్ ఇప్పుడు ఉదాహరణకి నేను ఇక్కడ ఆగి అంటే వాట్ ఆర్ ఐ కమ్యూనికేటింగ్ ఐఎమ్ లైక్లీ టు ఆస్కర్ ఎ క్వశ్చన్ ఆర్ ఎక్స్పెక్టెడ్ రిప్లై అని కదా ఇక్కడ ఆగకుండా ఇక్కడ ఆగితే అర్థం ఏమిటి అబౌట్ టు డీల్ విత్ దట్ పర్సన్ అనేటువంటిది ఇలా ప్రతిదీ కూడా కళ్ల ద్వారా లేకపోతే మాట ద్వారా మనం గ్రహిస్తే ఒక స్పందన ఏర్పడుతుంది మనసులో అలా క్వశ్చన్ మార్క్ ఏ స్పందనను కలిగిస్తోంది అది చాలా అడ్వాన్స్డ్ గా వెళ్లిపోయారు ఆలోచించండి అని ఆలోచించడం ఎందుకు నేను సెషన్ కాస్త ఇంటరాక్టివ్ గా నడిపిస్తాను లేకపోతే మీకు నిద్ర వస్తుంది నాకు నిద్ర వస్తుంది అందుకని కాస్త ఆలోచిస్తూ ఉండండి ఆలోచించడానికి సాక్ష్యం ఏమిటంటే ప్రశ్న అడిగినప్పుడో అడగనప్పుడో మీరు సమాధానం చెప్పాలి మీరే సమాధానం చెప్పకుండా మౌనవ్రతం దాలు అది మూడు రోజులు అమ్మందుకు వచ్చాం కాని లేకపోతే భోజనం పెడతారు టీఏడిఏ ఇస్తారని వచ్చాం లేకపోతే అంత దూరం నుంచి ఫ్యామిలీని వదిలిపెట్టి ఇక్కడికి వస్తామా పెడతామా అని అనుకునే ప్రశ్న వస్తుంది కదా ప్రశ్న ఈజ్ లైక్ ది ట్రిగర్ ఫర్ దింగ్ పిస్టల్ ఇప్పుడు పిస్టల్ ఉంది పిస్టల్లో బుల్లెట్ ఉంది నేను ట్రిగర్ లాగితే షూట్ చేయవచ్చు మంచి చెడు పక్కనట్టు పెడదాం కదా ఆ పిస్టల్ ఉంది బుల్లెట్ ఉంది నేను ట్రిగర్ గుంజటంలా ఏమవుతుంది ఆ పనికి అది నిరుపయోగం పిస్టల్ తో మరో పని లేదండి ఇప్పుడు ఇంకేదన్నా వస్తువుతో మనం రెండు పనులు మూడు పనులు చేసుకునే అవకాశాలుంటాయి క్లిస్టల్ కి వేరే పని లేదు ప్రశ్నకి అంటే ప్రశ్న గుర్తుకి ఒకే ఒక పని స్టార్ట్ స్టార్ట్ థింకింగ్ ఈ స్టార్ట్ థింకింగ్ అనేటువంటిది మనం అమ్మా విత్ యువర్ పర్మిషన్ ఆర్ వితౌట్ యువర్ పర్మిషన్ ఐ హ్యావ్ స్టార్ట్ రైట్ సో స్టార్ట్ థింకింగ్ అనేసరికి వాట్ ఈజ్ ఇట్ దట్ హ్యాస్ టు బి యాక్టివైజ్డ్ ఇన్ అవర్ ఎనాటమీ మెదడు ఈ మెదడు యొక్క ప్రత్యేకత ఏమిటి ఆలోచనల పుట్ట మనకు తెలిసిన పదాలు ఆలోచనలు అనుభవాలు ప్రశ్నలు సంశయాలు సాఫల్యాలు వైఫల్యాలు కృషి ప్రత్యేకత లేకపోవటం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ సుపీరియారిటీ కాంప్లెక్స్ తెలివితేటలు పొగరు అసూయ గర్వం ఇవన్నీ ఎక్కడున్నాయి బొట్టన వెళ్ళి ఉన్నాయి చిట్కిన వెళ్ళి ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి మైనర్ డిఫరెన్స్ ఎస్ ఇక్కడ ఉన్నదాన్ని యాక్టివైజ్ చేయడం అనేటువంటిదే నిజానికి నిద్రలేచిన తర్వాత మనం మొట్టమొదటి చేయాల్సిన పని నిద్రలేచాక ఏం చేస్తారంటే పలుదూకుంటాం సార్ నోగడుకుంటాం సార్ తలదోకుంటాం సార్ అవన్నీ కరెక్టే కాదని అంట అసలు డోట్ యు బి యాక్టివైట్ యు గటది బాగుంది దీనికి శిక్షణమేమిటి ఇప్పుడు సరే కొందరు కొన్ని ప్రాంతాలలో పద్దతుల్ని బట్టి నమస్కారం పెట్టడం దేవుడు బొమ్మకో లేకపోతే సూర్యుడికో మరో మరోటం నీ ఇష్టం అవన్నీ వేరు హౌ డు యూ బిగిన్ యువర్ డే షుడ్ ఇట్ నాట్ బి విత్ ఎన్ జస్ట్ వాట్ ఆర్ దిస్ టు బి పర్ఫార్మ్డ్ వాట్ ఆర్ ది థింగ్స్ టు బి డన్ మామూలుగా కిందటి రోజు రాత్రి ఆలోచించుంటాం రేపు వర్కింగ్ డేనో హాలిడేనో సెలవో బందో మరోటం అంటే మైండ్ చూజ్ చేసుకోవటంలా చూన్ చేయటం మైండ్ ఏం సాధిస్తుందండి ఏమీ సాధించలేదు అంటే శృతి చేసుకున్నప్పుడు మనస్సు సహకరిస్తుంది అపశృతులు పలకదు శృతి చేసిన వాయిద్యం మనకు వినాలని అనిపిస్తుంది అపస్థుతులు పలుకుతుంటే ఆపరా బాబు నీవ్ ఎవడింటాడి సంగీతం పక్కన వారి నీ వాయించిన చాతకాదని చెప్ప నాశంది క్లియర్ సో నేను క్వశ్చన్ మార్క్ తో మీకు చెప్పదలుస్తున్నటువంటి పాయింట్స్ ఏమిటంటే కాస్త ఆ మనస్సును శృతి చేసుకోండి మనకేవో సమస్యలు ఉంటాయి ఆర్థికమో అనారోగ్యము ఇంటి వాళ్లకు సంబంధించిందో మనకు సంబంధించిందో డిపార్ట్మెంట్కు సంబంధించిందో ఏలో మర్చిపోయిచ్చాం మనం ఉండవచ్చు కాని ఈ మూడు గంటల సేపు మీ మనసు ఎక్కడ ఉండాలి మీతో పాటు ఉండాలి ఇక్కడే ఉండాలి ఇంకో దిక్కు వెళ్ళటానికి వీలులేదు ఎందుకని మనస్సిటీ లేకపోతే చెప్పేది వినబడదు విన్నా అర్థం కాదు అర్థం అయినా గుర్తుండదు గుర్తున్నా గుర్తుకు తెచ్చుకోము గుర్తుకు తెచ్చుకోకపోతే అప్లై చేయలేము అప్లై చేయకపోతే అనుభవం శూన్యమవుతుంది అందుకోసం పువ్వుకు ఒక పరమార్థం ఉంది పువ్వు అంటే మొగ్గ వికసించటమని అర్థం మొగ్గలేకపోతే ఆ జాతి నశిస్తుంది మనం చెట్టు మీద నుంచి మొగ్గల్ని తుంచేస్తే ఏమవుతుంది కొంచెం విచ్చుకోవచ్చు ఇప్పుడు మల్లె మొగ్గలు తుంచుతారు తుంచిన తర్వాత సాయంత్రానికల్లా కాస్త విచ్చుకుంటాయి అంటే మొగ్గ పువ్వు లెక్క అనుమానం లేదు కానీ పువ్వు పువ్వు యొక్క ప్రయోజనాన్ని కలిగి ఉంటుందా కలిగి ఉండదు కట్ విత్ ది సోర్స్ సోర్స్ నుంచి కట్ చేయబడింది కాబట్టి సరే మల్లె మొగ్గ సంగతి పక్కనట్టి పెడితే ఇప్పుడు ఏదో మామిడి లేకపోతే ఇంకోటి ఏదో వేప ఏదో ఒకటి అది ఏమవుతుంది చెట్టు మీదు మొగ్గ వికసిస్తుంది పువ్వు అవుతుంది పువ్వు కాయ అవుతుంది కాయ పండు అవుతుంది పండులోంచి విత్తనాలు వస్తాయి ఆ విత్తనాలు నాటితే మళ్లీ మనకు పునఃసృస్తుంది ఈ సైకిల్ కంటిన్యూస్ గా నడుస్తూ ఉంటుంది అంటే పువ్వుని నేను సింబాలిక్ గా ఎందుకు వాడుకుంటున్నానంటే ప్రశ్నించే తత్వం తెలివితేటలు అనుభవాలు సాఫల్యాలు ఇవన్నీ గనక కలిసినట్లయితే భవిష్య తరానికి మనం అందించవలసిన మిగిల్చవలసిన వదిలిపెట్టవలసిన నేర్పించవలసిన అంశాలు ఉంటాయి అని చెప్ప నా అభిప్రాయం అంటే ఒక వికసితమైనటువంటి మానసిక స్థితి ఛానమగ్నుడైనటువంటి వ్యక్తి అంటే దుస్సంకల్పాలు లేకుండా సత్సంకల్పాలతో వికసించిన మనస్సు కలిగిన హృదయం కలిగినటువంటి ఒక వ్యక్తి అందుకే వెనకాల ఆ ఒక పద్మం సింబల్ గా నేను ఎన్నుకున్నాను అంటే పువ్వు మనకు ఫిజికల్ గా కనబడితే మనిషికి కంటికి కనబడనటువంటి ఒక విశాలమైన హృదయం వాల్యూస్ విలువలు మనకు బేసిస్ అవ్వాలి అయ్యా నా పేరు ప్రొఫెసర్ విశ్వనాథ వండి ఉస్మాని యూనివర్సిటీలో పనిచేసి నేను రిటైర్ అయ్యాను ఓకే నేను మాట్లాడుతున్నా తెలుగు ఏమని అర్థమవుతోందా అది ఏం చెప్తున్నావు అసలు సమలేగాలే ఏం నువ్వు అంటే అది వేరే సరే మీరు అది నిర్ణయించుకోండి ఎందుకంటే వింటున్నది మీరు అది వేరే సంగతి మా దగ్గర ప్రొఫెసర్లు చాలా మంది ఉన్నారండి మా దగ్గర ప్రొఫెసర్లు మాట్లాడితే ఒక్కోసారి వాళ్ళకే అర్థం కాదు మీకు అర్థం ఉంటుందాకా ఎందుకు ఏరా మన అనుభవాలలో లేరు వాళ్ళు మాట్లాడితే వాళ్ళకే అర్థం కాదు ఫోన్లే దాని గురించి ఎందుకు గాని వాట్ ఈజ్ ట్రైనింగ్ వాయ్ డూ ఈ నీ ట్రైనింగ్ వాయ్ ట్రైనింగ్ ఇన్ ఎథిక్స్ నేను తయారు చేసిన టూ థౌజండ్ సెవెన్ విండోస్ అల్టిమేట్ కి ఇక్కడున్న సాఫ్ట్వేర్ కి కొంచెం ఇన్కంపాటిబిలిటీ ఉన్నట్టుంది అందువల్ల కొన్ని డిజైన్స్ కలర్స్ లెటరింగ్ కొంచెం తేడాగా ఉంది ఎందుకంటే నా సిస్టమ్ స్పష్టంగా ఉన్నప్పుడే నేను కాపీ చేసి తీసుకొస్తాను పెన్డ్రో మీద ఈ మార్పులకు సారీ ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఓకే అసలు ఈ ట్రైనింగ్ ఎందుకు ఏ ట్రైనింగ్ అన్నా ఎందుకు ఇప్పుడు ఉదాహరణకి వీరి వయసు కన్నా వీరి వయస్సు తక్కువ అవునా కదా డీటెయిల్స్ అడగటంలా నేను వయసు తక్కువ మరి ఇప్పుడు ఈయన ఎప్పుడు చదివారు ఏ డిగ్రీ చదివారు ఏ డిపార్ట్మెంట్ ఎంత సర్వీస్ ఉందో మనకు తెలియదు ఈయన వేరు ఈయన చదువు ఈయన బ్యాక్గ్రౌండ్ ఈయన తెలివితేటరు ఈయన డిపార్ట్మెంట్ వేరు ఇద్దరు ఒక డిపార్ట్మెంట్ అయినా వ్యత్యాసాలు ఉంటాయి వేరువేరు డిపార్ట్మెంట్లు అయితే డెఫినెట్లీ డిసైడెడ్లీ వ్యత్యాసాలు ఉంటాయి కదా అంటే ప్రభుత్వం అనేటువంటిది ఒక పెద్ద దేవుని రథం లాంటిది కొంచెం రూరల్ బ్యాక్గ్రౌండ్ తనకు ఉన్నట్టు అయితే మీకు ఇప్పుడు దేవుళ్ళు లేరు తక్కువ ఐ మీన్ గుళ్ళూ లేవు గుళ్లకు రథాలు లేవు రథోత్సవాలు లేవు రథాలు పట్టుకు లాగటాలు లేవు మీకు అర్థమవుతోందని చెప్పేది దేవుడి రథం ఎలా ఉంటుంది ఆ రోజుల్లోనే మూడంతస్తులు నాలుగంతస్తుల మేడలాగా పెద్దగా ఉంటుంది బొరువుగా ఉంటుంది దాన్ని పట్టుకుని ఎంతమంది లాగాలి ఓ ఐదారు మంది లాగుతే గానీ అది కథలుతుంది అంటే ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి ఇది మన దేవుడు మన ఊరు మన గుడి మన పండగ అని అనుకుని కలిసి పోనుకుంటే తప్ప రథం కదలదు ఈ రథం గురించి ఎందుకు చెప్పా ప్రభుత్వం అంతే ప్రభుత్వం కూడా దేవుని రథం లాంటిది కదలవంటే ఓ ఇద్దరు ముగ్గురు వాళ్ళు కదలదు ఓ నాలుగు ఐఏఎస్ ఆఫీసర్స్ ఓ నలుగురు ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళు కదలదు మంది అంటే పాప ఇంట్లో పిల్లలుంటారు ముసరాళ్లుంటారు ఆడాళ్లుంటారు కుదరని వాళ్లుంటారు ఇవన్నీ అట్టి పెట్టి మిగిలినటువంటి పూనుకోవలసిన వ్యక్తులందరూ గనక రోడ్డు మీదకి వచ్చి పూనుకుంటేనే ప్రభుత్వం నడుస్తుంది ప్రభుత్వం నడిస్తేనే సమాజం నడుస్తుంది ప్రభుత్వము సమాజము సవ్యంగా ఉంటేనే శాంతి భద్రతలు సుఖశాంతులు ధరలు పెరక్క పోవటం కల్తీ కాకపోవటం అవన్నీ మీకు అర్థమైనటువంటి విషయం అందుకని ట్రైనింగ్ అవసరం ట్రైనింగ్ ఎందుకన్నమాట టు రూల్ అవుట్ ది డిఫరెన్సెస్ ఎప్పుడో చదువుకున్న కారణం చేత కానీ లేక ఒకే యూనివర్సిటీలో చదివారని అనుకుందాం ఒకరికి తొంభై ఎనిమిది మార్కులు వచ్చి సెలెక్ట్ అయ్యారు ఒకరికి యాభై నాలుగు సెలెక్ట్ అయ్యారు వ్యర్తాలు ఉన్నాయా లేవా ఉన్నాయి అంటే ఈ ట్రైనింగ్ ఎందుకు అంటే एकड़ो पुटी एक्ो चलीवो चावल व्यक्त डिफरें डिपार्टें तरह मन चुनाव एलसीएम जीसीएम चल कसा सासा अला सामन स्थितिरािक्षण अवसर निजा कीिश ले अारभमेंट शिषण पद अर्थ దీన్ని పదులు పెట్టడానికి మన ఉండరా ఒకటి ఇప్పుడు దానికి చెవులకు పదులు పెట్టు బుక్కు పదులు పెట్టు పళ్లకు పదులు పెట్టు గోళ్లకు పదులు పెట్టు ఎందుకు బాహ్యమైనటువంటిది పనికొచ్చేది మనకు ఇతరులకు సమాజానికి పనికొచ్చేది ఒకటి ఇదొకటి దానికి శిక్షణ అవసరం వై యూ ట్రైనింగ్ ఇప్పుడే చెప్పారు వై ట్రైనింగ్ ఇన్ ఎథిక్స్ మీరేం డిగ్రీ చదివారు ఎంబీఎస్సీ చేసి బీకామ్ కాస్టింగ్ ఇన్కమ్ ట్యాక్స్ కామర్స్ అని తెలిసే బాబు కామర్స్ అండ్ బీకామ్ అంటే కామర్స్ అని నాకు తెలియగల ఎక్కడ జరిగారు ఎస్ యూనివర్సిటీ ఏ ఊరు నెల్లూరులో చదివారు గుర్తుందా కాలేజీ తోటి మర్చిపోయారాజీ ఫోన్సీ అగ్రికల్చర్ బిఎస్సీ అగ్రికల్చర్ ఎంబీఏ ఎంబీఏ ఎక్కడ చేశారు బీకాం మచిలీపట్నం ఏ కాలేజీ కాలేజీ నోబల్ కాలేజ్ ఎనిమిది రూపాయ అవతల శివగంగ వైపు జైహింద్ కాలేజ్ ఏమో అది ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది నోబెల్ కాలేజ్ రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గరకు వస్తాయి ఇండస్ట్రియేషన్స్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్ ఎంకామ్ ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ లేక వేరే కాలేజా శ్రీకాకుళం పెనుగొండీ సబ్జెక్ట్స్ అయ్యా బాబు బీఏలో ఇప్పుడు ఆయన చెప్పారే హిస్టరీ ఎకనామిక్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అట్లా మూడో పేపర్ ఏదో ఉండాలి సివిక్స్ అన్నారు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటారు ఇంటర్మీడియట్ లో సివిల్స్ అంటారు అవచ్చు మీరు లోపలికి ఎంఎస్సీ జువాలజీ అంటే గుంటూరు డిస్టిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంబేద్కర్ అంతకుముందు ఎందుకు అడిగారు మిమ్మల్ని ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ప్రాంతము చదివిన చదువు చేస్తున్న ఉద్యోగాలు ఒక ఆయన ఎంబీఏ చేశారు ఒక ఆయన ఎంఏ చేశారు ఒక ఆయన ఎంబీఎస్సీ చేశారు అవునా ఒక ఆయన డిస్క్రిమినేట్ చేస్తున్నట్లు భావించకండి టెన్త్ చదివి కష్టపడి ఎవరో ఒక అవేర్నెస్ ఇచ్చినందుకు పుణ్యాత్ముడు ఎవరో ఆశ కల్పించినందుకు ఆ మోటివేషన్తో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడ్లో డిగ్రీ చేశారు ఈ వైవిధ్యం చేతికున్న ఐదు వేళ్ల లాంటిది ఒక సైజు ఉండదు ఒక ఆకారం ఉండదు కానీ ఐదు కలిస్తేనే పిడికిలి బలం విడివిడిగా ఉంటే విరితో పలపారేయొచ్చు ఒక్కొక్క వేలు పాయింట్ అర్థమైందని అనుకుంటున్నా ట్రైనింగ్ ఎందుకంటే వాట్ ఎవర్ బి డిపార్ట్మెంట్ యూ బిలాంగ్ యూ మస్ట్ బి ఏబుల్ టు రెస్పాండ్ ఇన్ ఎ కామన్ మ్యాన్ కీపింగ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్ యూ ప్రభుత్వంలో ఉద్యోగమంటే మనుగుడుపుల అల్లుడి వరి తిని కూర్చోవడం కోసం కాదు పని చేయటానికి రెస్పాన్సబుల్ అకౌంటబుల్ ఆన్సరబుల్ ఐ మస్ట్ టర్న్అట్ ది వర్క్ తిన్న ఉప్పుకు విలువను అందివ్వగలవే రేపు పొద్దున్న ఒక డిపార్ట్మెంట్లో ఒక వ్యక్తి పనిచేస్తే జీతం ఇరవై ఐదు వేలు అనుకున్నా ఓన్లే వచ్చేస్తుంట తొందరలో ఈసారి పేరు విషణయ్యా రాకేం చేస్తుంది ఇప్పుడు పాపాలాగా ధరలు పెరుగుతూ ఉన్నప్పుడు ఏం చేస్తారు డీఏ మెర్ చేస్తారు బేసిక్స్ పెరుగుతుంది దాని మీద పాయింట్స్ అబో చక్రవడ్డీ చిన్నప్పుడు ఎప్పుడన్నా సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అర్థమైందా ఇప్పుడు అర్థం మీకు వచ్చే ఇంక్రిమెంట్ ఏరియాస్ అంతా కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ తో వస్తున్నట్లు అనుకుని ఉండరు సర్వీస్ లో చేరినప్పుడు జీతం వస్తుంది అగ్రీడ్ మీకు అర్థమైందని చెప్పేది ఇదంతా పాపం పెరిగినట్టు పెరగటానికి కారణం ధరలు ధరలు పెరిగినందువల్ల డిఏ అవునా అమెరికాతో ఉన్న డాలర్ తో మార్పిడి విలువ రూపాయి పడిపోయినందువల్ల పెట్రోల్ పెరుగుతుంది పెట్రోల్ పెరిగినందువల్ల చార్జెస్ పెరుగుతాయి చార్జెస్ పెరిగినందువల్ల ఇన్ఫ్లేషను ఇన్ఫ్లేషన్ వల్ల డీఏ పెంపు అబ్బో పరిమితం అవుతుంది జీతం కొనుగోలు శక్తి కొనుగోలు అర్థమైందా మీకు ఇప్పుడు చెప్పిన లాస్ట్ పాయింట్ అర్థమైందా జీతం పది రెట్లు ధరలు ఇరవై ఐదు రెట్లు ఏం చేసుకుంటారు ఏమవుతుంది దానివల్ల ఒక్క క్షణం నేను ఇందాక అని చెప్పాను పెరగవలసింది మీ కొనుగోలు శక్తి జీతం కాదు పర్చేజింగ్ పవర్ ఎన్ని వస్తువులు ఏ వస్తువులు ఇప్పుడు ఉదాహరణకి మీకేదో మోటార్ సైకిల్ ఉంటే కార్ కొనంది అవునా కారు లోన్ వస్తుంది పెట్రోల్ కు లోన్ వడిస్తాడు రేపొద్దున బ్యాంకులు ఆ స్కీమ్ కూడా పెట్టవచ్చు ఏ స్కీమ్ పెట్టవచ్చండి ప్రతిరోజు వచ్చి సంతకం పెడితే నీకు పెట్రోల్ లోన్ ఇచ్చేస్తాము అని చెప్పని ఏం తెలియదు మరి అందుకు తయ్యా ఇంట్రెస్ట్ వాళ్ళు చేసేదే వ్యాపారం ఇంట్రెస్ట్ లేకపోవడం ఏంటి వాళ్ళు అప్పుడప్పుడు కావాలంటే ఓ స్కీమ్ కూడా అనౌన్స్ చేస్తారండి ఆ కారు తాకట్టు పెడితే ఆ తాకట్టు మీద మీకు పెట్రోల్ ఇస్తామని చెప్పాలి అండి ఊరికే నవ్వుతూ అన్నాను నేను దేశం విడిపోతుందో ఇప్పుడు చెప్పిన పరిస్థితుల వల్ల మీకు అర్థమైనట్టేకే ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల ముందు పరాయి వాడి ఉన్నాం కాబట్టి వాడిక్కడ దోచుకుని అక్కడికి తీసుకెళ్లే ఆలోచనతో ఉన్నాడు కాబట్టి దేశమిట్టా తగలబడింది అని ఏడ్చేందుకో లేక పరాయి మీద నింద వేసేందుకో అవకాశం ఉండేది నలబై ఏడు ఆగస్టు పదిహేను తర్వాత ఆ అధికారాన్ని అవకాశాన్ని మనం కోల్పోయాము బికాస్ యూఆర్ యువర్ రూలర్ అండ్ యూఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఈస్ హ్యాపనింగ్ ఈ భావనతో జనాభా ఉందా అర్థమవుతో చెప్పేది తర్వాత ఇట్లా మాట్లాడుతూ కొన్ని డిపార్ట్మెంట్స్ వాళ్లకు ఓపెన్ రావచ్చు డిపార్ట్మెంట్స్ వాళ్ళకు ఆనందంగా ఉండవచ్చు అది మీ ఇష్టం నాకు తెలియదు నాకు సంబంధించినంత మటుకు మీరు మీ డిపార్ట్మెంట్ని మీ క్వాలిఫికేషన్స్ ని అవన్నీ మర్చిపోయి చాలా ఫ్రాంక్ గా ఆనెస్ట్ గా ఓపెన్ గా మనం ఈ ప్రపంచంలోని మన భారతదేశంలో సమాజంలోని పరిస్థితులు ఎథిక్స్ అడ్మినిస్టేషన్ ఎందుకో డిస్కస్ చేయడానికి మానసిక స్థితిలో ఉందండి అంతప్ప ఏం సార్ మీరు మా డిపార్ట్మెంట్ అంటున్నారు అసలు మా డిపార్ట్మెంట్ పోలీసు మా డిపార్ట్మెంట్ ఎంత మంచిదో మీకు తెలుసా సార్ అసలు మీకు అర్థమైందని చెప్పేది ఇప్పుడు ఉదాహరణకి చేపలు వాసన వేస్తాయి ఏమను మొక్క అనుకో ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఎవరు ఉన్నట్టున్నారు చేపలు వాసన వేస్తాయి ముక్కలు సువాసన వేస్తాయి నీకు అర్థమైందా అది దాంతో పోల్చి చూస్తే మాకు అంపుకు అంపే కాదు ఎంత అని అంటే నేనేం చేయను అందుకని ఇవన్నీ పక్కన పెట్టేస్తాం మన డిపార్ట్మెంట్స్ ఏమిటి బ్యాక్ గ్రౌండ్ ఏమిటి ఏ ఊరు ఏ ప్రాంతం ఎక్కడ చదివామి ఏం చదివాం అవన్నీ అనవసరం వీఆర్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఎస్ఆర్ ఆర్ సిటిజన్స్ ఆఫ్ ది కంట్రీ అనేటువంటి ఫీలింగ్తో మనం ముందుకు వెళ్దాం అమాయకంగా పుట్టినటువంటి మనం సముద్రంలో ఎలా అలలు నిరంతరాయంగా ట్వంటీ ఫోర్ బై వస్తూ ఉంటాయో అలా ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క ప్రశ్న వేసుకుంటూ ఒక్కొక్క తెరను ఒక్కొక్క తెరను తొలగించుకుంటూ మా యొక్క అమ్ముతుంది గాని అమాయకత తగ్గి తెలివితేటలు బిగుతాయి దానికి ప్రారంభం ప్రశ్న ప్రశ్నించే తత్వం ఎవరు బాగా ప్రశ్నించగలరో వాళ్లు బాగా ఆలోచించగలరు అనేటువంటి సాక్ష్యం మనకు వస్తుంది ఎవరు ప్రశ్నించకుండా నోరు మూసుకుని ఊరుకుంటారో వాళ్లు సరిగ్గా ఆలోచిస్తున్నారా అనే అనుమానం మనకు రావటం కూడా సబవే ఆలోచన ప్రశ్న రెండు ఉన్నప్పుడే నేర్చుకోవడం అనేటువంటిది ఏర్పడుతుంది నేను బ్రీఫ్గా ఇంగ్లీష్ లో చెప్పాలంటే థింకింగ్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ టీ ఈజ్ అన్నందుకు టి మైనస్ క్యూ ఈజ్ అంటే క్వశ్చనింగ్ తీసేస్తే థింకింగ్ కుదరదు చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం శ్వాస పీల్చుకుని వదిలేస్తున్నారు మీరు కదా అది జాగ్రత్తగా ప్రయత్నం చేసి గుర్తుంచుకో పీల్చుకో ఆపు దించు అని ఏం చేయటం దాని అంతగా అసంకల్పితంగా కదా అలా ఆలోచన కూడా అసంకల్పితంగానే ఏర్పడుతూ ఉంటుంది కాన్సన్ట్రేట్ చేస్తే ఇక్కడే మనస్సు ఉంది ఆలోచిస్తారు చేయకపోతే మనసు ఇక్కడ ఉండదు నా పాయింట్ ఏమిటంటే ఇప్పుడు ఒక్క నిమిషం ప్రయత్నం చేసి కష్టమైనా తెలుసు ఆలోచించటం మానేద్దాం కాసేపే ఎక్కువసేపు వద్దు నన్ను ప్రశ్న అడగండి సార్ మీ ఈ హాల్ ఎత్తే నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి మీ వయసు ఎంత ప్రశ్న అడగమన్నా కానీ పొలా టాపిక్ గురించి ప్రశ్న అడగమని చెప్పలేదు నువ్వు ప్రశ్న అడగవు నిన్నవా ఇంకసేపే మాట్లాడుతున్నా నువ్వు లిస్ట్ చూస్తున్నావా ఓ ప్రశ్న అడగమని చెప్పా అంతే ఇంకేం చెప్పలే ఇంపార్టెంట్ ఏం కవర్ చేయలే కంప్యూటర్స్ మీకు వచ్చా అడుగు నీ సొమ్మ ఏదో ప్రశ్న అయ్యా ఏమన్నారు ఐదులో రెండు తీసేస్తే ఇంతకి కనుకున్నట్లేదండి మ్యాథమెటిక్స్ వచ్చిన వాళ్ళు శబ్దం ఇప్పుడు నేను ఇప్పుడు చేసిన ప్రయత్నం ఏమిటంటే చాలా కాంప్లికేటెడ్ అండి ఐదులో రెండు తీసేస్తే వెళ్తాను చాలా కాంప్లికేటెడ్ ఇప్పుడు నేను చేసిన ప్రయత్నం ఏమిటో దయచేసి గమనించండి పాయింట్ నెంబర్ వన్ ఆలోచించటం మానేయండి అని చెప్పా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నానని చెప్పా అసలు ఈ ఆడగలిగారండి మీరు మీకు రహస్యం అర్థమైందాకర్ చూసు థింకింగ్ హౌ కెన్ యూ ఆస్కర్ క్వశ్చన్ ఏమడగాలి ఎందుకు అడగాలి ఎలా అడగాలి ఏ వయసు గురించి అడిగారు అడ్రస్ ఎందుకు అడగల మీకు అర్థం కాదా ఫోన్ నంబర్ ఎందుకు అడగల ఇప్పుడు నేను ఇటుద్దరిని అడిగా నేను అడిగింది ఏమిటి ఊ ప్రశ్న అడిగేశారు అంటే ఏమిటి ఆలోచించటం మానేయండి అన్నీ మైండ్లోంచి డిలీట్ చేసి ప్రశ్న అన్నారు కదా మీ వయస్ అంతా మీ ఇదెంత అది ఎంత ఇదెంతా లేదో తోచిన ప్రశ్న అడిగేశారు నా పాయింట్ ఏమిటంటే వెన్ యూ హ్యావ్ స్టాప్డ్ థింకింగ్ హౌ క్యాన్ యూ క్వశ్చన్ అండి అంటే ఈ వీళ్ళు ఎవరన్నా ఏమన్నా అంటే ఆ ఆలోచన ఆపేసాక ప్రశ్న అడగలవండి అని ఆయన ఉండవలసింది మీకు పాయింట్ అర్థం అవుతుందా ఇప్పుడు ఉదాహరణకి కళ్ళు మూసుకోండి అన్న కళ్ళు మూసుకుని ఇదేమిటన్నా కళ్ళు మూసుకుంటు ఎక్కడ కనబడుతుంది సార్ ఇప్పుడు కళ్ళు ముందు చూసి అమ్మా ఇప్పుడు కళ్ళు పూసుకుని చెప్పుకోండి చెప్తారు అవునా కళ్ళు పూసుకోండి అన్న కళ్ళు కూకుని జేబులోంచి తీసా చెప్పండి ఇదేమిటో ఇక్కడ చెప్తారండి జస్ట్ ఇంపాసిబుల్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 పరిసరాలు అది ప్లీజ్ ఇవన్నీ కలిసి టోటల్ గా డిసైడ్ చేస్తాయి అంటే మీ యొక్క సామర్థ్యాలు ఉందో నిజానికి అవకాశం కనుకుంటే ఆయన పీడ్ చేసుకుంటే వారేమో అవకాశం లేక అవునా ప్లీజ్ మీరు లోపలికి రాగలిస్తే రాదలిస్తే వచ్చేయండి సెషన్ మీది రెండో రోజు మీకు అనుమానాలు రాకూడదు సో ఇప్పుడు నేనేం చెప్పడానికి ప్రయత్నం చేశానండి మనం మన ప్రశ్నించే సామర్థ్యం మనం మన ఆలోచన సంసిద్ధత ఎబిలిటీ టు ఆస్క్ ఎబిలిటీ టు థింక్ ఎబిలిటీ టు కంటిన్యూ ఎబిలిటీ టు ఎక్స్ప్లెయిన్ ఎబిలిటీ టు ఇంటర్ప్రిట్ ఎబిలిటీ టు ఎక్స్పాండ్ ఎబిలిటీ టు డిసైడ్ వాట్ వీఆర్ డూయింగ్ is right or wrong or reasonable or not reasonable, acceptable or not acceptable, or because others have done, I am doing. Right, రైటా huh? Let everybody do anything else. This is what my coming 20s. I will do it. And I don't think it's the same. I don't think it's the same. Now, I'm going to do this. I'm going to do this. I'm going to do this. I'm going to do this. I'm going to do this. I'm going to do this. I'm going to do this. Okay? So shall we proceed, Father? are you ready for some thinking that's what i was trying to do tune your mind to the task of thinking thinking while thinking about thinking will improve the quality of thinking and quality of life vela samacharaala charitra unna nagarikatalakanna నాలుగైదు వందలకు సంవత్సరాలకు మించి చరిత్ర లేనటువంటి పోస్టేజ్ స్టాంప్ అంత దేశాలు కూడా సాధించిన అభివృద్దిని గనక మనం గమనించినట్టయితే ఏమవుతోంది ఏమైంది ఏం కావాలి అనే ప్రశ్నలకు సమాధానం తెలుస్తుంది ప్రపంచ యుద్దం వరల్డ్ వార్ వన్ అండ్ టూలో అన్యాయంగా చండాలంగా దెబ్బతిన్నటువంటి జర్మనీ రెండు ఆటం బాంబుల్ని చవిచూసినటువంటి జపాన్ ఒక పెద్ద దేశానికి తోకలాగా వచ్చినటువంటి హాంకాంగ్ ఆ తోకకు తోకలా ఉన్న సింగపూరు నేనెవరిని కించపరచటంలా ఇవన్నీ ఏ పురోగతిని సాధించగలిగాయో ఆలోచిస్తే ఇంత మేధస్సు ఇంత తెలివితేటలు ఇంత ఘనత చరిత్ర కలిగినటువంటి మనం ఈనాడు ఉన్నటువంటి స్థితికి కారణమేమిటి అనే ప్రశ్నకు మీకు సమాధానాలు తెలుస్తాయి అనే నమ్మకంతో నేను ముందుకెళ్తున్నాను చిన్నప్పుడు మనం కొన్ని పజిల్స్ చేసేవాడు పిల్లల మ్యాగ్జైన్స్లలో ఉంటుంది ఓ పిట్ట పొద్దున్నే ఆకలి అడవిలో ఆహారం కోసం వెళ్లింది దారి మర్చిపోయింది ప్లీజ్ హెల్ప్ ఇట్ట అట్లా ఒక మేజ్ ఉంటే ఏం చేసేవాళ్ళం అంటే ఇలా బయలుదేరితే ఏదో అడ్డం వస్తుంది ఎలా కొస్తాం ఇంకోసారి బయలుదేరితే ఇంకోసారి రాస్తాం అట్ట బయలుదేరి ఏం చేస్తాడు చివరికి అట్టా దారి కనుక్కునేవాళ్ళం అబ్బో మనం కనుక్కున్నాం హెల్ప్డ్ ఎ బర్డ్ అనేటువంటి ఫీలింగ్ మనకుండే యుర్ యువర్ థాట్స్ యు ఆర్ యువర్ క్వశ్చన్స్ యు ఆర్ యువర్ కంక్లూషన్స్ యు ఆర్ యువర్ చాయిసెస్ యూఆర్ యువర్ డిసిషన్స్ యు ఆర్ యువర్ యాక్షన్స్ ఇంకో పది మార్కులు ఎక్కువ వచ్చి ఉంటే ఆయన పరిస్థితులు ఏమిటో తెలియదు పది లక్షలు డొనేషన్ ఇవ్వగలిగితే ఎంబీబీఎస్ లో సీట్ వచ్చి ఉండేది వాళ్ళ నాన్న చెప్పుకుంటారు రే డబ్బు లేదు రాని బీబీఎస్సీ చేశారు చేశాకాగల ఓ పట్టుదలతో ఎంబీఎస్సీ చేశారు మీకు అర్థమవుతోందా ఆయన ఎప్పుడో టెన్త్ మానేసి ఓపెన్ యూనివర్సిటీలో చేశారు ఆ ఓపెన్ యూనివర్సిటీలో మీకు బీఏ వచ్చాక మీరు అది వేరే ఏ యూనివర్సిటీ అయినా కావచ్చు ఓపెన్ యూనివర్సిటీ కావచ్చు మరోటి కావచ్చు మీరు ఎంఏ చేయచ్చు యు ఆర్ యువర్ చాయిసెస్ ఇప్పుడు మీకు అర్థమైందా యు ఆర్ యువర్ డిసిషన్స్ నాన్న మీద కోపం వచ్చింది ఎంబీబీఎస్ చదివిస్తావా లేకపోతే అస్సలు చదవను అంటే ఏమై ఉండేది మనం మన ఎంపిక కాదా మనం మన నిర్ణయాలు కాదా ఒక్క తప్పుడు నిర్ణయం చేస్తే ఏమవుతుంది సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ మీద నిలబడి నేను వెళ్లాల్సింది విజయవాడ ఎక్కింది ముంబాయి ట్రెయిన్ ఏమవుతుందండి ఈ సెకండ్ ట్రావెల్డ్ ఐ బి ఫార్దర్ అండ్ ఫార్దర్ అవే ఫ్రమ్ ది ప్లేస్ వేర్ ఐ వాంటెడ్ టు గో ఇఫ్ యు హ్యావ్ మేడ్ రైట్ చాయిసెస్ రైట్ డిసిషన్స్ యువర్ ప్రెజెంట్ వుడ్ హ్యావ్ బీన్ మచ్ డిఫరెంట్ అండ్ మచ్ బెటర్ దాన్ వాట్ ఇట్ ఈస్ నౌ ఇది నేను గతం గురించి విశ్లేషణ చేయడానికి వాడతన్న if your present choices and present decisions are right decisions your future is going to be better and brighter ee point arthamainda ayee mana artham avutunda artham ga avutunda leda nenu maatladutunte artham avutunda ante ee naadu meeru teesukuntunnaatuvanti nirnayalu mee empika ivi kalisi mee bhavishyattu nirnayisthayi idi mee vyaktigathamga entha satyamu samajaparangga kuda anthe satyam అంటే సమాజపరంగా అంటే మనం ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది కాబట్టి రాజకీయాలున్నాయి కాబట్టి పార్టీలున్నాయి కాబట్టి మనం ఎన్నుకుంటున్న పార్టీలు ఎన్నుకుంటున్న వ్యక్తులు వాళ్ల ఫిరాయింపులు వాళ్ల గ్రూపులు వాళ్లు ఎన్నుకున్న తర్వాత వాళ్లు కలిసిపోవటాలు విడిపోటాలు మూడు పువ్వులు ఆరు కాయలు రెండు వివాహాలు ఇరవై విడాకులు రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను దీనివల్ల మన భవిష్యత్ నిర్ణయం అవుతోందనే సత్యం మీకు అర్థమైందా అది కనుక అర్థమైనట్టయితే యువర్ క్వాలిటీ ఆఫ్ థింకింగ్ ఇంప్రూవ్స్ విత్ రిఫ్లెక్టివ్ థింకింగ్ అండ్ రివ్యూ చేసిన ప్రతి నిర్ణయం వెనుక ఆలోచించే నిర్ణయం చేశారనే సత్యం మీకు తెలుసు కాబట్టి ది ప్రొసెస్ విచ్ హ్యావ్ అడాప్టెడ్ ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ నే తప్పుడు నిర్ణయం చేస్తున్నానా ఏం ఆలోచన చేస్తున్నాను దమ్మా అవును ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారా ఇది closing stock క్లోజింగ్ స్టాక్ ఇంతేనా ఇంకా ఉన్నారా ఏదో అక్కడో కూర్చి ఇక్కడో కూర్చి పోల్లండి నాకేం అభ్యంతరం లేదు కాకపోతే నేనేం మాట్లాడుతున్నాను మధ్యలో వచ్చిన వాళ్ళకి ఇంటర్వెల్ తర్వాత సినిమాలు చూసినట్టు డోంట్ వరీ అమ్మా ఫీల్ కంఫర్టబుల్ క్లబ్లు పబ్బులు పిక్నిక్లు పార్టీలు రిసార్ట్స్ రేవు పార్టీలు ఫామ్ హౌస్ పార్టీలు డ్రగ్గులు డ్రింకులు కార్డ్స్ గ్యాంబ్లింగ్ ఇంకా చాలా ఉన్నాయి నాకు తెలిసినవే రాశానండి తెలిసినవంటే నాకు అలవాటు ఉన్నాయని అర్థం కాదండి పేపర్లలో మీరెలా చదువుతారో నేను అలానే చదువుతాను అవన్నీ ఉన్నాయని చెప్పని రాశాను ఇవన్నీ ఉన్నాయా లేక నేనేమన్నా అతయోక్తి లేనిపోనివన్నీ కల్పించి ఎవరి మీద కోపం కొద్దీ చెప్తున్నానా ఉన్నాయి కదా ఎవరిని పేపర్లో కనబడుతున్నాయి కదా అడపాదడపా కొన్ని ఎక్కువ అయినా తక్కువైనా అది వేరే విషయం ఏమవుతుంది దీనివల్ల ఇవి మొదటి నుంచి ఉండేవా కొత్తగా వచ్చిన సంస్కృత వాట్ డ్యూ థింక్ విల్ బి ది ఇంపాక్ట్ ఆన్ ది యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ ఆఫ్ ద యూత్ ఒక అపరిపక్వ మానసిక స్థితిలో ఉండేటువంటి ఒక పదమూడు పద్నాలుగు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ల వయసు ఉన్నటువంటి మీద ఇప్పుడు మీకు ముప్పయో ముప్పై ఏదో ఏదో మీ వయసు మీకుంటుంది అవునా మీకు ఒక మెచ్యూరిటీ వచ్చింది మంచి చెడు కారణం ఏమిటి ఇబ్బంది ఏమిటి ఏం చేస్తే ఏమవుతుంది ఏం చేయొచ్చు ఏం చేయకూడదు నలుగురేమంటారు సమాజంలో తలెత్తుకుని తిరగాలి రేపు పొద్దున ఫ్యామిలీకి ఏం ఎఫెక్ట్ కాకూడదు ఇలాంటి కన్సిడరేషన్స్ అనేవి మనసులో ఉంటాయి కాబట్టి మన ఆలోచన పద్దతికి కొన్ని పగ్గాది వేసుకుంటాం మనం అవసరం వచ్చినప్పుడు అడని చేతికో కుడిచేతుకో లెఫ్ట్ టైట్ స్టీరిక్ అనమాట అవునా అది లేనటువంటి అపరిపక్వ స్థితిలో ఉన్నటువంటి కుర్రకారు మీద యువతరం మీద ఇప్పుడే చెప్పిన పెద్ద లిస్టు యొక్క ప్రభావం ఎలాంటిదయ్యి ఉంటుంది ఈ ఇంట్రడక్షన్ మీకు ఎందుకు ఇస్తున్నానంటే మనం మాట్లాడబోయేటువంటి టాపిక్ కు సంబంధించి ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఇన్ అడ్మినిస్టేషన్ ఈస్ నాట్ అబౌట్ బీయింగ్ బెటర్ దాన్ సమ్స్ ఇట్స్ అబౌట్ బీయింగ్ ది బెస్ట్ వీ క్యాన్ బీ తేలిగ్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం ఎన్నికలు జరుగుతున్నాయని ఓ రెండు పార్టీల ఇద్దరు పోటీ చేస్తున్నారు ఒక ఆయన వచ్చారు మన ఇంటికి తెలుసు కదండి నేను నాకు ఓటేయండి అన్నాడు ఆయన వెళ్ళిపోయాడు ఐదు నిమిషాల వ్యవధిలో ఇంకొక ఆయన వచ్చాడు ఆయన వచ్చి తొంభై హత్యలు చేశాడు మీరు ఓటేస్తే అట్ట అంటే ఇట్లా చూస్తున్నారు మీరు నేను రెండు హత్యలే చేశా ఏమన్నా అర్థమైందా మీకు ఆయన తొంభై ఎనిమిది ఎంత దుర్మార్గుడు పచ్చి నత్రుడు ఆయన నేను రెండే చేశాను దయచేసి మీరు నాకు ఓటేయండి అంటే ఆయనతో పోటీ కంపేర్ చేస్తే పోల్చి చూస్తే నేను చాలా మంచివాణ్ణి ఇంకా తొంభై ఎనిమిది చేయాల నాకు రికార్డు రీచ్ అవ్వాలనుంది మీరు కాస్త ఓటేసి సహకరిస్తే నేను వెంటనే ఐదేళ్లలో పూర్తి చేసేస్తాను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను లేదనుకోండి మీరే మూడో వ్యక్తి అవుతారు ఇప్పుడు మీరెవరికి ఓటేస్తారు సార్ నాకేం తెలిసండి ఆయన అడుగుతున్నాను ఆయన చెప్పలేవాడి బికాస్ ఇట్ ఈస్ హిస్ చాయిసెస్ హిస్ డిసిషన్స్ అండ్ హిస్ సొసైటీ ఎవరికి ఓటేస్తారు ఇద్దరికేరు మరి అప్పుడు ఉదాహరణకి ఇప్పుడు లేదు ఏది ఫ్రాంచైజ్ కంపల్సరీ ఫ్రాంచైజ్ అనేటువంటిది లేదు కాబట్టి పర్వాలేదు కాని రేపు పొద్దున్న అది కనుకొచ్చి ఓ భారతదేశంలో ఉండి మీరు ఎక్కడో విదేశాల్లో ఉంటే అది వేరే సంగతి భారతదేశంలో ఉండి ఎన్నికలకు ప్రభుత్వం హాలిడే డిక్లేర్ చేసిన రోజున మీరు ఓట్ మీరు శిక్షార్హులు అని అన్నారనుకోండి అప్పుడేం చేస్తారు ఉండడానికి కాన్ఫిడెన్షియాలిటీ ఉంది కాబట్టి అవునా బూత్ లోకి వెళ్తారు సంతకం పెడతారు కాగితం అయితే లేకపోతే ఇద్దరు ముగ్గురు ఒక్కేస్తే అది ఈ బోట్ అవుతుంది మీకు అర్థమైందా నేను చెప్పినటువంటి విపత్కర పరిస్థితి ఇంకా భారతదేశంలో రాలేదు కానీ పరిస్థితులు మాత్రం అంత అన్యాయంగా ఉన్నాయేమోనని నాకు అనుమానంగా ఉంది నా అనుమానంతో మీరు ఏకీభవించవచ్చు ఏకీభవించకపోవచ్చు క్వశ్చనబుల్ మోరల్ క్లైమేట్ లాక్ ఆఫ్ స్టాంగ్ వాల్యూ బేస్డ్ అప్్రింగింగ్ అండ్ సెలబ్రేషన్ ఆఫ్ నెగెటివ్ రోల్ మోడల్స్ తప్పు చేసిన వ్యక్తి ఆరాధ్యదైవమవుతున్నాడు బలహీనతలున్నటువంటి వ్యక్తి గొప్పవాడిగా పేరు తెచ్చుకుంటున్నాడు మంచివాడైతే అమాయకుడు చేతకాడు అని చెప్పని మనం లేబులు ఇస్తున్నాం మనం లేకపోతే వాళ్ళని చూసి నేర్చుకో అని మనమే పురమాయిస్తున్నాం మనం పురమాయించకపోతే ఇంట్లో ఉన్న పురమాయిస్తున్నారు ఏం లాభం అండి పలానా డిపార్ట్మెంట్ మా నాన్న ఇచ్చి మీకు పెళ్లి వేసాడు లాభం లేదు అని అంటుంది ఆవిడ కారణాలు నాకు తెలియవు కానీ ఉన్న క్లైమేట్ అంటే వాతావరణం మాత్రం అది అవునా మామూలుగా మా ఫ్రెండ్ ఒక జోక్ చెప్పేవాడు పాత రోజుల్లో అమ్మాయిని ఒక ఇంటికి ఇవ్వాలి అంటే అల్లుడిని వెతుక్కోవాలంటే ఇల్లు పేరు ప్రతిష్టలు మంచివాళ్లైనా లిటిగేంటివ్ మైండ్ లేదు కదా పోలీస్ కేసులు లేవు కదా అది వాకప్ చేసి అమ్మాయిని ఇచ్చేవారట అవునా కదా ఇప్పుడు కూడా దాదాపు అంతేనేమో కాని ట్రెండ్ మారింది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నాయనాను వే డిపార్ట్మెంట్ పలానా ఏం సరిపోతుంది అర్థమైందా మా అమ్మాయిలు ఇస్తే సుఖపడదు ఫలానా డిపార్ట్మెంట్ అయితే ఐ డోంట్ బై ఇప్పుడు దీని వెనకాల విత్ ఇన్ బ్రాకెట్స్ బోల్డ్ అంత అర్థం ఉందని మీరు గ్రహించగలరన్న తెలివి నాకుంది కాబట్టి నేను ఊరుకుంటున్నాను ఇంకేం మాట్లాడకుండా The inequality, the inefficiency, the indifference, the ineffectiveness, the growing poverty, the exploring corruption, cheating, crime, violence, vulgarity, ever-increasing pollution, not just in environment, but in thought, word and action, decreasing standards, <coughs> declining values, weakening family ties, get-rich-by-any-means attitude, has lack of concern for values, anything to do with this current state of affairs. That is true. విడివిడిగా ఒక్కొక్కదానికి ఉపమానాలు ఇవ్వవచ్చు ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు ఇవ్వటం లేదు మీకు అర్థం అవుతుంది కాబట్టి మీరు రోజు టీవీ చూస్తారో న్యూస్ చూస్తారో చూడరో రోజు న్యూస్ పేపర్లు చదువుతారో చదవరో విసుగెత్తి మానేశారో లేక దానిలో పొదున పూట నెగటివ్ థాట్స్ అన్ని బుర్రలో పెట్టుకోవటం ఎందుకు సార్ మేమన్నా పాలిటీషియన్సా లేకపోతే ఏమన్నా ఐపీఎ పోలీస్ డిపార్ట్మెంట్ ఏ రోజు ఏం జరిగిందో చూసుకోవడానికి అవసరం ఉంటే బాస్ కమ్యూనికేట్ చేస్తాడు కాబట్టి ఊరుకుంటున్నాం అది ఇష్టం కానీ నేడు ఉన్నటువంటి పరిస్థితులది ఈ పరిస్థితులకు దిగజారిపోవటానికి కారణమేమిటి ఈ దిగజారిపోయిన స్థితి నుంచి మనం ఎగబ్రాకటానికి ఏమైనా అవకాశాలున్నాయా లేవా ఉంటే అది ఎవరి చేతుల్లో ఉంది ఇతరులకు ఆ బాధ్యతను అప్పజెప్పి వాడు దేశం బాగు చేశాక నేను దేశంలో బాగుపడతానని చెప్పని అనుకుందామా లేక మనమేమైనా పూనుకుందామా అనేటువంటిది ఈ సెషన్ యొక్క ఆంతర్యం కాబోలు అని నేను అనుకుంటున్నాను ఎన్ అవేర్నెస్ ఆఫ్ వాల్యూస్ హెల్ప్స్ ఇన్ షేపింగ్ అవర్ యాటిట్యూడ్ అండ్ మోల్డింగ్ అవర్ బిహేవియర్ ఒక వైఖరి మన వైఖరి ఏమిటి మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి ఈ రెండు చాలా క్రిటికల్ అండి ఎథిక్స్ అండ్ వాల్యూస్ గురించి డిస్కషన్ ఎందుకంటే వాట్ ఈజ్ అవర్ యాటిట్యూడ్ వాట్ ఈజ్ అవర్ బిహేవియర్ ఇందాక ఊరికే ఆయన దగ్గర ఈ పుస్తకం తీసుకున్నా తిరగేస్తూ ఉంటే ఓ పర్టికులర్ కార్టూన్ కనబడింది పేజ్ నంబర్ ఫార్టీ గనక మీరు తీయగలిగినట్లయితే మీకు ఇవ్వబడ్డ పుస్తకంలో ఓ కార్టూన్ ఉంది దయచేసి ఒకసారి చూడండి ఆ కార్టూన్ ఏమిటో దాని అర్థం ఏమిటో ఎవరైనా చెప్తే విని సంతోషిస్తాను పేజీ కాళ్ళ దగ్గర చూడమ్మా నలభై పేజీలో ఉన్న కార్టూన్ అమ్మా ముంద అంతా ఎందుకు రాసుకుంటారు నేను మీకు ఇస్తా కదా పవర్ పాయింట్ ప్రజెంటేషను నలభై ఒకటో పేజీ తీయండి ఏం సార్ ఏమిటి దాని అర్థం ఇది చాలా ఘోరం అన్యాయం ఇతర అవినితి వ్యక్తులను ఇలా పట్టుకోలేదు మీరు నన్ను ఇలా బోన్ వేసి పట్టుకుంటారా ప్రశ్నార్థమైందా మీకు ఫర్ అవర్ ఓన్ బెనిఫిట్ ఎందుకండి ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఫర్ అవర్ ఓన్ బెనిఫిట్ ఫర్ అదర్స్ బెనిఫిట్ అండ్ ఆల్సో బోత్ ఫర్ ది షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఆఫ్ ఎవ్రీ వన్ ఎందుకు నీతి నియమాదు ఎందుకు మనొక్కరి కోసమా లేకపోతే ఇతరుల కోసమా అందరి ఈ అందరి కోసం షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ అంటే స్వల్పకాలిక దీర్ఘకాలిక ప్రయోజనాలు అందరి కోసం ఉన్నందుకు ఉండాలి కాబట్టే మనం ఎథిక్స్ అండ్ వాల్యూస్ గురించి డిస్కస్ చేస్తున్నాం నీతి నియమాలు ఎందుకు అనేటువంటి ప్రశ్న లేకపోతే ఏమవుతుంది చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీరు అర్థం చేసుకోండి మనందరం ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నామని అనుకుంటాం నాకేదో అవసరం వచ్చింది అవసరం వచ్చి ఓ వెయ్యి రూపాయలు అప్పడిగాను ఇస్తారా సార్ మీ ఇష్టం ఇస్తానొచ్చి వద్ద అనొచ్చు మీ ఇష్టం దాన్నేముంది రూపాయలు అవసరం అందరూ ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నాం ఇవాళ తారీఖు ఎంత ఇరవైవ తేదీ ఫస్ట్కి ఇచ్చారు ఆయన నిందాడించి నేను ఆలోచించమని చెప్పే కదా ఆలోచిస్తున్నారు అంతే తప్పేం లేదు చెప్పండి సార్ ఉండమ్మా నేను ఎలా కనబడుతున్నాను ఆయన అడిగే నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగితే మీరు ఇస్తారు మీరు ఎవ్వరు మా ఆయన అడిగిస్తాను నాకేం తెలుసు ఆయన అడిగే నేరుగా నేను సార్ అమ్మాయ్యా మొత్తానికి ఆలస్యంగా ఇస్తానని చెప్పి చెప్పారు ఆయన ఇవ్వాలంటే నేను ఇంకోని ఎవరైనా అడుగుండేవాడిని అది వేరే విషయం ఇస్తానన్నాను ఫస్ట్ వచ్చింది ఇవ్వల పొర్లు ఏదో హరిబరిగా ఉన్నట్టున్నాడు పెద్ద ఆయన మర్చిపోయాడని చెప్పని ఆయన సెకండ్ ఇస్తానేమోని వెయిట్ చేశారు సెకండ్ థర్డ్ ఫోర్త్ నేను క్యాషువల్ పెట్టా జీతం నలభై వేలండి వెయ్యి పెద్ద మొత్తం కాదు క్వశ్చన్ అది కాదు నేను మాట్లాడుతున్నాను దయచేసి గమనించా ఐదో తారీఖు ఆరో తారీఖు నేను వచ్చినప్పుడు ఆయన అడిగారు అని ఆయన కొంచెం సీరియస్ గానే చూసి సార్ మీరు పలానా రోజున మూడు రోజులు లీవ్ పెట్టారు కదా మీరు మర్చిపోయి ఉంటారండి పలానా రోజున ఫస్ట్ నాడు ఇస్తానని చెప్పారు ఇరవయో తేదీనాడు తీసుకున్నారు ఆ రోజు మధ్యాహ్నం టీ బ్రేక్ లో మనం అవుతున్నప్పుడు అదిగో సుబ్బారావు అప్పారావు వెంకట్రావు కూడా ఉన్నారండి మీరు తీసుకున్నారు ఓ అదా మన ఊరేలా కదా అయిపోయింది ఇస్తా ఊరుకున్నాడు ఆయన మళ్లీ ఫస్ట్ వచ్చింది మళ్లీ ఫస్ట్ మళ్లీ ఆయన అడిగారు ఏవేయి అన్నా మళ్లీ ఏది లాభం లేదనుకుని ఏ సుబ్బారావు వెంకట్రావు అప్పారావులు ఎదురుగొండా ఆయన దగ్గర ఇచ్చిన డబ్బు తీసుకున్నాను ఆ తీసుకొచ్చి సార్ ఆ రోజున మీకు గుర్తుందా ఇరవై తేదీ ఏది నెలన్నర క్రితం మీరు ఆయన దగ్గర తీసుకున్నారు ఆయన డబ్బు ఆయనకి ఇచ్చేయండి చూడు బాబు ఉన్నప్పుడు ఇస్తాను లేనప్పుడు అట్టా ఇస్తాను పోనీ ఇంకో ఫస్ట్ దాకా ఎదురు చూశాడు ఆ ఫస్ట్ కు వచ్చినప్పుడు అడిగితే ఇవ్వనా ఉన్నప్పుడు ఇస్తాను ఇంకో మూడు నెలలు ఉన్నప్పుడు ఇస్తాను అడిగితే ఇవ్వను అని ఆయన ఇంకొక ఐదారు యూనియన్ లీడర్లు ఉంటారు కదా మనకు ప్రతి ఆఫీస్ లోను ప్రతి డిపార్ట్మెంట్ లోను ఆ యూనియన్ లీడర్స్ అంటే ఆయన ఏం జరిగిందో అనవసరం సశేషం దీనివల్ల ఏమైందంటే Please try to understand me. I am in Kewwarik Apewadant. Number two. Naki in Kewwaru Ivarand. Madam Tosaha. Yee chedarubho Migilnandu wallah Yavwaru Yavarike Apewadant. Anthea ka da? Logic arttho ho to hoan da? Vedi palu taayina Janal Raam Krishwadu pilli wale Nen okhandi Tappu chayitam wallah ఆయన నాకివ్వడు జన్మలో ఇంకెవరికి ఇవ్వడు మీరెవరు నాకివ్వరు ఈ చేతను ఎవరు ఎవరికి ఇవ్వరు ప్రిడిక్టబిలిటీ ఇన్ యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ ఉదాహరణకి ఆయన మర్చిపోయి ఫస్ట్ వెళ్లిపోతుంటే సార్ సార్ సార్ మీకు గుర్తుందా ట్వంటీ ఎయిత్ నేను చాలా థ్యాంక్స్ అండి ఇదిగోసార్ నేను డబ్బు తీసుకుని మీ దగ్గరకు వస్తూనే వెయ్యి పక్కన పెట్టుకుని వచ్చా మీకు ఇవ్వడానికి అంటే అలా ఉంటుంది నువ్వా నాకాయ్యా ఇచ్చావా ఎప్పుడు మీకు అర్థమవుతోందని అనుకుంటా ది బ్యూటిఫుల్ క్రిస్టియన్ కాన్సెప్ట్ డూ అండ్ అదర్స్ యాజ్ యూ వాంట్ అదర్స్ టు అండ్ యూ ఎప్పుడో మహాభారతంలో ఒరుళే నరవరణ ప్రియము తన మనం మునకు తా నొరులకునవి చేయకునికి పరాయనము పరమకు చెప్పారు ఇతరులు ఏది చేస్తే బాగుంటుందనుకుంటున్నావో అదే నీవు ఇతరులకు చేయి ఇతరులు ఏది చేస్తే బావలేదు అనుకుంటున్నావు అది నువ్వు ఇతరులకు చేయమాక ఇప్పుడు అప్పు అవసరం ఉన్నప్పుడు అడిగా ఇచ్చాడు కదా నేనేం చేయాలి తిరిగి వేయాలి తిరిగిపోతే ఇందాక నేను చెప్పిన కథ పునరావృతం అవుతుంది అవసరం ఎందుకు వచ్చింది అవసరం ఎందుకు ఏర్పడింది అవన్నీ వేరే విషయాలు ఏ ఇన్ని రోజుల నుంచి నీ జీతంలో సేవింగ్స్ లేవా బ్యాంక్ వెళ్లి తీసుకో క్వశ్చన్ అది కాదు నేను అడిగాను మీరు ఇచ్చారు ధర్మం ఏమిటి నేను తిరిగివ్వటం అంటే ఈ రిలయబిలిటీ ప్రిడిక్టబిలిటీ యాక్సెప్టెన్స్ ఎక్స్పెక్టేషన్ అడిగితే అప్పిస్తాడు ఉదాహరణకు ఒక రోజు హోటల్ కెళ్ళి నేను కనుక బిల్లు పే చేస్తే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు బహుశా మీరు పే చేస్తారండి ఆ రోజు ఇడ్లీ కాఫీ సార్ ఈ రోజు మసాలా దోశ కాబట్టి మీరే ఇవ్వండి నేను ఇవ్వను అది వేరే విషయం ఇడ్లీ రేటు మసాలా దోశ ఎక్కడ దొరుకుతుంది దొరకదు అవన్నీ వేరే విషయాలు ఇది అంటే మనం మనుషులతో వ్యవహరిస్తున్నప్పుడు ఏ తీరును ఆలోచిస్తున్నామంటే సభ ఉజ్జి సత్సంకల్పము అబద్దం చెప్పడు మోసం చెయ్యడు సాఫీగా స్నేహ సంబంధాలు మానవ బంధాలు మానవ సంబంధాలు నడుస్తాయి ఈ రకమైన ప్రిడిక్టబిలిటీ ఉన్నప్పుడు సమాజంలో సుఖశాంతులు వర్దిల్లుతాయి లేకపోతే ఎవడు ఎవడిని నమ్మడు ఎవడు ఎవడిని నమ్మనప్పుడు జీవితం ఎంత దుర్బరం అవుతుందో ఆలోచించారా కష్టంగా ఉందా ఆలోచించటం చాలా బాధపడాల్సి వస్తుంది నేనే చెప్తున్నానండి ఎందుకు బడి ఎందుకు గుడి బడి అంటే స్కూల్ అండి గుడి అంటే ప్లేస్ ఆఫ్ వర్షిప్ నేను ఇక్కడ గుడి అన్నారు కాబట్టి మీరు మాస్టర్ల గురించి చెప్పటం లేదు చర్చల గురించి చెప్పడం లేదు గురుద్వారాల గురించి చెప్పడం లేదు అసలు గుడి నేను నాస్తికుండి నాకు అసలు ఆస్తికత లేనే కాబట్టి మీరు నాస్తికుల గురించి చెప్పటం లేదనే అనుమానం మీకు రావచ్చు సహజమది అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ స్వామి వివేకానంద ఇఫ్ యు ఆర్ ఎ హిందూ బికమ్ ఎ బెటర్ హిందూ ఇఫ్ యు ఆర్ ఎ ముస్లిం బికమ్ ఎ బెటర్ ముస్లిం ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్ బికమ్ ఎ బెటర్ క్రిస్టియన్ అండ్ సోన్ అండ్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ గాడ్ బ్లెస్ యూ బికమ్ ఎ బెటర్ హ్యూమన్ రిలీజియన్ ఎందుకండి మిమ్మల్ని మంచి వ్యక్తుల్ని చెప్పి మీకు నమ్మకం ఉంటే సంతోషం నమ్మకం లేదు అభ్యంతరం లేదు మంచి మనుషు ఈ మంచి అనేటువంటిది అది అర్థమేమిటి ఎథిక్స్ అండ్ వాల్యూస్ పాటించిన వ్యక్తిని మంచి అని అంటామా పాటించిన వ్యక్తిని మంచివాడని అంటామా మనం ఇప్పుడు ఉదాహరణకి అప్పడిగినప్పుడు ఈ కులం మతం ఏమిటి ప్రాంతం ఏమిటి ఇంతకు ముందు నాకు ఎప్పుడన్నా ఇచ్చావా కాఫీ కూడా ఇవ్వలేదు నేను కప్పట్టా ఇస్తాను మీకు అర్థమవుతోందే చెప్పేది వ్యక్తి తెలుసు ఇష్ట ఇష్టం ఉంటే ఇష్టం లేకపోతే నాకే ఇబ్బందులు ఉన్నాయండి నేనే అసలు ఐదారు వేలు అప్పులు తీసుకున్నామని అనుకుంటున్నాను ఎలా వచ్చే ఫస్ట్కి ఇద్దామని చెప్పి నేను మీకు ఇస్తే నేను ఇంకా ఎనిమిది తీసుకోవాల్సి వస్తుంది సార్ అదనంగా సారీ నేను ఇవ్వను మీ ఇష్టం నిజమైన కారణం చెప్తారో అబద్దమైన కారణం చెప్తారో ఏం చెప్తారో తెలియదు అదంతా వేరే విషయం ఓకే సో ఈ ప్రశ్నకు మనం సమాధానం చెప్పుకుందామండి బాగుపడటానికి మార్గం కోసం బడి బాగుపడటానికి మనస్సును సంసిద్ధం చేయటం కోసం గుడి అంటే ప్లేస్ ఆఫ్ వర్షిప్ అని మీరు అర్థం చేసుకోండి రాస కుదురుతుందని బడి గుడి అన్ని అన్నాను తప్ప ఎనీ ప్లేస్ ఆఫ్ వర్షప్ మంచితనము ఎందుకు బాగుపడాలి చెడిపోతే నష్టం ఏమిటి మీరందరూ భావించేవాళ్ళు కదా నేనొక్కడికి చెడిపోతే నా ఇష్టం కొందరికి వ్యసనం లాంటి తాగుడు అలవాటు ఉంటుంది వాళ్ళ ఇష్టం మీరేమన్నా వృద్ధుబాబు అంటే నా జీతం నా డబ్బు నా కుటుంబం నా వ్యవహారం నువ్వెందుకు కల్పించుకుంటున్నావు అంటాడా అండి पोदन ओरे नावेद नूरे काक डेब एनफ्य जीवन कन्न पिनी चेयली चलव विद्या बुद्धुद्योग गट्रा चेयी निकल की इबंधी कलकंटे ना इष्ट निजा निजमे कदा वाईक आ तरह वागोची रोजू गा कॉनी मन इष्ट వచ్చి వాడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో మిస్బిహేవ్ చేస్తాడు పిల్లల్ని కొడతాడు పెద్దోళ్ళను కొడతాడు ఆడవాళ్ళతో మిస్బిహేవ్ చేస్తాడు అప్పుడేమంటారు మీరు నా ఇష్టమంటే మీ పిరకు కొడతాడు అర్థవ నీ ఇష్టమేంటి నువ్వు తాగి ఇంట్లో పడుకుంటే నాకు సంబంధం లేదు మీరు అర్థమైందా తాగి ఇంట్లో నువ్వు పడుకుంటే నాగి ఇష్టం తాగుతా అదనలాడు నువ్వు అభిషేకం చేసుకో పరాయి వ్యవహారం పాత రోజుల్లో బ్రిటన్లో అవసరం ఉన్నా లేకున్నా జెంటల్మెన్ లక్షణం ఏమిటంటే గొడుగు తీసుకుని వెళ్లాలట అన్ని సీజన్స్లలో రాత్రులు కూడా తీసుకెళ్లేవారు ఏదో తెలియదు గాని గొడుగు మాత్రం ఉండేది అట్లా పొద్దురు రాత్రి ఇంటికి వస్తే గొడుగు వొద్దు గొడుగు తీసుకుని వస్తాడు ఒక ఆయన పార్కులో చాలా విలాసంగా ఇట్లా గొడుగు తిప్పుతూ నడుస్తున్నా ఎదురుకుండా వస్తున్న ఆయనకి కొంచెం తగిలింది తగిలేసరికి గొడవ పెట్టేశాడు అనే సరికి ఐ హావ్ ది ఫ్రీడమ్ టు డూ వాట్ ఎవర్ ఐ వాంట్ విత్ మై అంబర్ ఇల్లా యువర్ ఫ్రీడమ్ స్టాప్స్ ఇఫ్ ఇట్ ఈ అబౌట్ టు టచ్ ది టిప్ ఆఫ్ మై నోస్ అన్నారు నీకేమైనా అర్థమైందా నా ముక్కు కొనను తాకనంత వరకు నీ గొడుగు నీకు ఇష్టం వచ్చినట్లు తిప్పడానికో నీకు స్వాతంత్ర్యం ఉంది కానీ నా ముక్కు కొనూ అంటే ముక్క ఏదో మరో ముక్కు కొంత ప్రొజెక్టెడ్గా ఉంటుందిగా ముందుకు అంటే బొజ్జొచ్చిన వాళ్ళకు కాదు అనుకోండి బొజ్జు వచ్చిన వాళ్ళకేమవుతుంది బొజ్జ ముందుకు ముక్కు కొంచెం వెనక్కి ఉంటుంది అది మీ ఇష్టం సో నా ముక్కు కొసను తా తాకనంత వరకు అంటే తాకే అవకాశం లేనంత వరకు నీ గొడుగు నీ ఇష్టం తిప్పుకో తగలబెట్టుకో ము కోసం తాకే అవకాశం కనుకుంటే యువర్ ఫ్రీడమ్ డస్ నాట్ ఎక్స్టెండ్ బియాండ్ అంటే ఇవ్వబడినటువంటి స్వాతంత్ర్యం ఈజ్ విత్ ఇన్ సర్టన్ బౌండరీస్ నాట్ ఫ్రీడమ్ టు కమిట్ ఎ క్రైమ్ నాట్ ఫ్రీడమ్ టు లూప్ నాట్ ఫ్రీడమ్ టు చీట్ నాట్ ఫ్రీడమ్ టు కమిట్ ఎ మర్డర్ నాట్ ఫ్రీడమ్ టు థ్రో యాసిడ్ నాట్ ఫ్రీడమ్ టు యూజ్ ది నైఫ్ ఎక్సెట్రావా జరుగుతున్నటువంటి వెధ వేషాలకి ఏ నిర్వచనా చెప్పుకుని మనిషి ఆ రకమైన కన్క్లూజన్స్కి వస్తున్నాడు నీవు చేస్తే ఒప్పు ఇతరులు చేస్తే తప్పునా నీకున్న బలహీనత సమర్థనీయము ఇతరులకున్న బలహీనత సమర్థనీయం కాదా డస్ నాట్ ది సేమ్ సెట్ ఆఫ్ రూల్స్ అప్లై ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎప్పుడైతే ఈ సమానత్వాన్ని మనం అంగీకరిస్తామో అందరూ పాటించవలసినది అని ఒప్పుకుంటామో ఈ మానసిక సంసిద్ధతను ఏర్పరచడం కోసమని మనకు బడి గుడి కాదు ఇది ఒక చిన్న పాయింట్ చెప్తాం ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయట సృష్టిలో చిన్నవి పెద్దవి ఎక్స్టింక్టు ప్రజెంట్ ఎక్సెట్రా ఈ ఎనభై లక్షల జీవరాశుల్లో ఎనభై లక్షల తొంభై తొమ్మిది ఒకవైపు మనిషక్కడు ఒకవైపు అద్భుతమైన క్రియేషన్ బ్రిలియంట్ కాంప్లెక్స్ నేచర్ अदुतमेंटे आई मूड लक्ष कैसे इतवरकू चय लक्षल संवर तरवा मन भाषा लिपि सृष्टिच्छा साहित्यं संगीत शिल व्यवहार इनट्यूशन प्रभुत् ट्रैनी అవునా శిక్షణ కార్యక్రమాలు ఉపన్యాసాలు గుళ్ళు నైవేద్యాలు ఏది మన హరికథలు పురాణాలు సినిమాలు టీవీలు ఇంటర్నెట్ ఓ పెద్దలు ఇష్టిస్తాను మీకు ఆ మిగిలిన ఇరవై మూడు లక్షల సృష్టించుకున్నాయా ఇవి సృష్టించుకోవాలి అంటే మనం మనకెంత తెలివితేటలు ఉన్నట్టు హిమాలయాలంతేత్తు తెలివితేటలు మనకున్నాయి ఆ తెలివితేటలతో మనం దిన చెంది పైకి వెళ్లాలా దినదినం పతనమై కిందకు వెళ్లాలా ఈ ప్రశ్నార్థమైందండి షుడ్ బి ఇంప్రూవ్ ఆర్ డిసైడ్ నాట్ టు ఇంప్రూవ్ ఆర్ యాక్చువల్లీ డిసైడ్ టు డీల్ నువ్వు ఏమన్నా అర్థమవుతోందా మరి టీఎని చూసుకుంటున్నారా ఇప్పుడు అప్పడిగితే ఇస్తారా ఇస్తారా అంటే తిరిగిస్తానన్న నమ్మకం ఉంది కాబట్టి ఇస్తారా దయచేసి గమనించండి ఇందాక నేను ఇచ్చిన ఎగ్జాంపుల్లో ఆయన అప్పించినప్పుడు నేను ఏడ్పించానే అది కనుక దృష్టిలో కనుకుంటే సార్ మీకైతే ఇవ్వను సార్ అని ఆయన నేను మాట్లాడుతున్న విషయానికో నా వయస్సుకో గౌరవించి సార్ మీరు అడిగితేనే ఇస్తారు ఆయనకి ఇవ్వలేకపోవచ్చు మీరు ఇవ్వలేకపోయిండొచ్చు బట్ నేను ఇచ్చినప్పుడైనా ఇస్తారేమో బంగారు నిజానికి మంచిదైతే పర్వాలేదు కానీ చాలా మంది ఇప్పుడు మీరేమనుకోమాకండా నీ చెప్పా ఫ్రాంక్ గా మాట్లాడతానని చెప్పి మీరేమనుకోమాకండి ఈ కాలంలో అబ్బాయిలు మోసం చేస్తున్నారే జాగ్రత్తమ్మా అని చెప్తే మా నేను ప్రేమిస్తున్నవాడు అట్ట అంటాడు కాదంటుంది అమ్మాయి అత్త అయిందా ఈ డిఫరెంట్ ఇప్పుడు మన సినిమాలలో ఎవరో పాపం అబ్బాయి అమ్మాయి అని సహజం అవునా ఆ తండ్రి ఏమిటిలా చాలా సింపుల్ గా ఉంది అంటే నా కళ్ళతో చూడండి తిరుగులేదు దీనికి తిరుగు ఏముంది నా కళ్ళతో చూడు ఇప్పుడు నీకు ఏదో ఆవుపాటికి సంచులు తీసుకొచ్చే కట్టం ఇచ్చేటువంటి కోడల్ని మంచి కోడలను నువ్వు అనుకుంటావు నేను జీవితం పంచుకోవాలి నీకు అర్థమవుతోందా మై ప్రిఫరెన్సెస్ ఆర్ డిఫరెంట్ మై చాయిస్ డిఫరెంట్ మై డిసిషన్స్ ఆర్ డిఫరెంట్ ఇట్ ఈస్ మై ఫ్యూచర్ ఐ హావ్ టు డిసైడ్ కన్నా పెంచావు చదువులు నేర్పించావు ఉద్యోగం వచ్చింది సంతోషంగా ఉన్నాను నువ్వు ఉండవంటే ఇంట్లో ఉంటావు లేదంటే వెళ్ళిపోతా ఆ మాకు వెళ్ళిపోతావు పెళ్లి వెళ్ళిపోండండి పాయింట్ అది కాదు సో ఇది ఇందుకోసం అని చెప్పి ఓకే సో వీళ్ళు ప్రొసీడియర్ ఏంటి వాదారండి ఎలాంటి జీవితం కావాలి ప్రశాంతం అక్కడ మ్యారేజ్ పార్టీ అయితే లౌడ్ స్పీకర్లు పెట్టుకుని రెండు గంటల దాకా మ్యూజిక్ వినిపిస్తుంటే ప్రశాంతంగా జీవితం పాయింట్ అర్థమైందా మీ ఇంట్లో ఫంక్షన్ అయినప్పుడు ఏ తొమ్మిదికో పదికో క్లోజ్ చేయండి మీ ఇంట్లో ఆనందాన్ని విపరీతంగా పిచ్చి పిచ్చి సినిమా పాటలు వినిపించడానికి కాలనీ మొత్తం డిస్టర్బ్ చేయటానికి వాడుకోవద్దు రూల్ ఫర్ ఎవ్రీవన్ మీకు నియమాలు ఎందుకు అర్థమైందా ఎలాంటి జీవితం కావాలి ప్రశాంతంగా రిడిక్టబిలిటీ ఉండాలి ఉద్యోగం ఇచ్చి నాయన నీకు యాభై ఎనిమిదవ ఏట రిటైర్మెంట్ అని అంటే యాభై ఎనిమిది వరకు చక్కగా మనం ఉద్యోగం చేయగలగాలి ఆరోగ్యంగా కంపల్సరీ రిటైర్మెంట్లు వద్దు నే కనుక ముందే గనకపోతే మా అబ్బాయికి ఏదో కంపాషనేట్ గా ఉంటుంది ఉద్యోగం ఇస్తారు కాబట్టి ఆ ఉద్యోగం కోసం వద్దు అవును చాలా సంవత్సరాలు బతుకుతాం కదా అరవై డెబ్బై ఎనభై మరి యాభై రిటైర్మెంట్ ఏంటి మనం రిటైర్ కాకపోతే తర్వాత వాళ్ళు కూర్చోవలేవు అందుకని ఏదో ఒక దశలో యాభై ఐదు కాకపోతే అరవై అరవై కాకపోతే అరవై రెండు అరవై రెండు కాకపోతే అరవై ఐదు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఎలాంటి జీవితం కావాలంటే ఓ ఇండివిజువల్ డిసిషన్ కాదు ఇట్ ఈజ్ అ సొసైటీస్ డిసిషన్ దట్ ఈస్ అప్లికబుల్ టు ఎవ్రీవన్ ఎల్స్ ఈ డిపార్ట్మెంట్లో యాభై ఎనిమిదే ఆ డిపార్ట్మెంట్లో అరవై ఆ డిపార్ట్మెంట్ లో అరవై ఐదు ఈ డిపార్ట్మెంట్ లో రిటైర్మెంటే లేదు ఒప్పుకుంటారా మీకు అర్థమవుతోందా ఎందుకు సామాన్య సూత్రాలందరికీ వర్తించేటట్టు సమాధాన్ని నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉందో వై నాట్ బీ ఎ బ్యాడ్ పర్సన్ మనసు ఎటో వెళ్ళిందా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి వై నాట్ బీ ఎ బ్యాడ్ పర్సన్ మీరు మంచివాళ్ల నమ్మకంతో నేను ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను మీరు ఎందుకు చెడిపోలేదు అని అర్థం తాత్పర్యం ప్రశ్నార్థమైందా అంటే ఇక మీరు దయచేసి గ్రహించండి ఏదో నేను ఆయన అడుగుతున్నది ఆయన నాకు చెబుతున్న సమాధానమని కాదు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పెంపకం సమాజం గురువులు చదివిన పుస్తకాలు చూసిన మంచి సినిమాలు ఏబీసీడీ इवन कल आयन ऐटिट्यूडी निर्णय दाने बट अप्राप्रिय बिहेवियन वो नो इधर जीवता अनेजा की आयला परस्त प्रभावम डिपार्टेंट प्रभावो लेक मो प्रभावो అవునా బట్ దట్స్ పాయింట్ వేర్ ఆర్ వీ నౌ వేర్ ఆర్ వీ గోయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూస్ దయచేసి ఒకసారి నన్ను గమనించండి రెండు ఇక్కడ ఉన్నాం రెండు వేల పదిలో ఓ పదిహేడు అంటే రెండు వేల మూడు ఇంతకన్నా ఉన్నతంగా ఉండి దిగజారామని అనుకోవాలా రెండు వేల ఎలా ఉన్నామో పదమూడులో అలానే ఉన్నాం అనుకోవాలా లేక రెండు పేల మూడులో చండాలంగా ఉండేది పరిస్థితి రెండు పేల పదమూడులో చాలా ఇంప్రూవ్ అయింది సార్ అనుకోవాల మూడు ఆప్షన్స్ ఇచ్చారు దేనికి ఎంతమంది ఓటేస్తున్నారో ఆలోచించి ఓటేయండి రెండు పేల ఉన్న పరిస్థితుల సమాజము విలువల గురించి మాట్లాడుతున్నా వస్తువులు ఇంటర్నెట్లు ఫ్లాగ్ టీవీల గురించి మాట్లాడుతుండ సెల్ ఫోన్ల గురించి మాట్లాడుతుండ ఒక నిమిషం రెండు వేల మూడు కన్నా రెండు వేల పదమూడులో ఉన్నతంగా ఉన్నాము అని అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చేతులెత్తండి రెండు వేల మూడులో ఎట్టా ఉందో రెండు వేల కూడా అట్టానే ఉంది సార్ పెద్ద తేడా లేని లేవు అనుకునేవాళ్ళు చేతులేస్తండి రెండు వేల మూడులో ఉన్న పరిస్థితుల కన్నా రెండు దిగజారిందండి పర్సన్ అయ్యాయి మనుషుల్లో ఆలోచనల్లో ప్రవర్తనలో మార్పులు వచ్చాయి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మక్క లేదో తెలియటం లేదు అని అనుకుంటున్న వాళ్ళు చేతుల సో నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఎక్కువ మందికి అర్థమైందన్న నమ్మకం నాకు ఏర్పడింది థ్యాంక్ ఇప్పుడు నెక్స్ట్ కెల్దాం పర్పస్ ఆఫ్ ఎనీ పాస్ట్ ఈజ్ టు డిసైడ్ అవర్ ఫ్యూచర్ తెలివితేటలు ఎందుకు భవిష్యత్తును బాగుపరుచుకోవటానికి భవిష్యత్తును బాగుపరుచుకోవడానికి తెలివితేటలు అనుభవం ఉపయోగపడకపోతే నిరుపయోగపడదు దగ్గర ఇప్పుడు రెండు వేల పదమూడు లో ఇక్కడ ఉన్నాం పాస్ట్ గురించి ఒక్క నిమిషం మర్చిపోతాం ఫ్యూచర్ గురించి ఆలోచిద్దాం రెండు వేల ఇక్కడ ఉండి అయ్యా రెండు వేల ఇరవై మూడు లో ఇట్టా ఉండబోతున్నాము అని అనిపిస్తోందా లేక రెండు వేల పదమూడు నుంచి రెండు వేల మనం చాలా గొప్పగా ఉండబోతున్నాం సార్ మనకు రాహుల్ గాంధీ గారో మోడీ గారో ప్రైమ్ మినిస్టర్ అవ్వబోతున్నారు ఇలా ఉండబోతున్నాం అని అనిపిస్తోందా లేక రెండు కన్నా రెండు నానాటికి తీసుకట్టు నాగంబొట్టు ఇంకో రెండు గట్లు కిందకు ఉండబోతాయి ప్రమాదం ఉంది మీరు చెప్పలేరు నేను చెప్పలేరు పదేళ్ల తర్వాత ఏమవుతుందో ట్రెండ్ పరిస్థితులు చూస్తూ ఉంటే ఇలా ఉండబోతోందని అనిపిస్తోంది అనేటువంటి ఛాయ్ దోమినట్ అవునా అని అనిపిస్తోందని అనుకుంది ఇప్పుడు ఇది ఒక్కటే లేకపోతే మళ్ళీ టీ చల్లాడుతుంది ఇక్కడ త్రీ ఆప్షన్స్ ఏమిటండి రెండు వేల ఎలా ఉందో పరిస్థితి పరిస్థితి రెండు లో అలానే ఉంటుంది ఏ డోకాలేదు సార్ అనేవాళ్ళు చేతులు ఎత్తండి ప్షన్ నెంబర్ 2. రెండు కన్నా రెండు ఉత్తమంగా హనీ అండ్ మిల్క్ విడ్ బి ఫ్లోయింగ్ ఆన్ ది రోడ్స్ ఆఫ్ హైదరాబాద్ అనేవాళ్లు చేతులెత్తండి రెండు పేల కన్నా రెండు నాలుగు మెట్లు దిగజారే ప్రమాదం ఉందనుకుంటున్న వాళ్ళు చేతులెత్తండి ఇప్పుడు మీకు అర్థమైంది అంటే రెండు పేల మూడు పట్టించుకోనందువల్ల ఇలానే ఊరుకుంటే రెండు వేల ఇరవై మూడు థ్యాంక్స్ థ్యాంక్ యూ ఒక ఎనిమిది నిమిషాల్లో మీరు తిరిగి వస్తే అంటే మరీ పావు గంట హక్కు గదా అని కాకుండా ఒక నిమిషాల్లో కనుక మీరు తిరిగి వస్తే మనం కొనసాగిద్దాం అవును ఈ సెషన్ ఎంతవరకు వన్ వరకు పర్వాలేదు డోకాలేదు